కీర్తన నాలుగు వందల అరవై ఎనిమిది సకల జీవులకెల్ల సంజీవి ఈ మందు వెకలులై ఇందరూ చెవించరో ఈ మందులోకములొక్కట ముంచి పెరిగినది ఓడివి నల్లని కాంతి బొదలినది వేడుక గు పెనచి చేయి వారినది నడే షెషగిరి మీద నాటుకొన్న మందు పడిగలు వేయింటి పాము కాచుకొన్నది కడువేదాస్త్రముల గబ్బు వేసేది ఎడయక ఒక కాంత ఎక్కువ ఉండినది కడలేని అంజనాద్రి గారుడపు మందు శంఖు చక్రముల బదనికలున్నది తలచిన వారికెల్లా తత్వమైనది అలరిన బ్రహ్మరుద్రాల పుట్టించినదీ వెలుగుతోడుత శ్రీ వెంకటాద్రిమందు